ందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము ఎప్పుడు మనం మనకి రుణపడి ఉండడం మన భాగ్యము రుణపడి ఉండాలా కదా చేస్తున్నాము మీ అందరికీ వందనాలు దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు కదా మధ్యలో గ్లోరి పాట పాడుతుంది శాంతమంది ప్రార్థన చేస్తుంది చేయాలా చేస్తుంది స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభు మహాపరిషుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన తండ్రి సర్వశక్తి గల దేవాతి దేవ రాజాధి మా ప్రియ పరలోకపు తండ్రి పరిషత్తుడా నీకే వందనాలు తండ్రి నీ బంగారు పాదాలకు వందనాలు స్థూతుల స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభ నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం తండ్రి పరిషత్డా తండ్రి అమ్మ జలం మీరు దిహండి నాయన నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి పరిషత్తుడా నీకే వందనాలు అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మైం పొందండి తండ్రి ఆరాధన అంతట్లో ప్రభావ మీ తోడుండి నడిపించండి వాక్యం చెప్పే వాళ్ళు కూడా ప్రభ మీ ఆత్మ నడిపింపు దయచేయండి అస్ ప్రభా వాక్యము వినివారు మాత్రమే మేము ఉండకుండా ప్రభా వాక్య అనుసారంగా ప్రభా మేము జీవించే కృప దయచేయండి ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ అయ్యా ప్రభా వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవాలండి ఆశ్చర్యకరుడ అద్భుత కరుడ మహాకార్యాలు చేయ దేవానికి వేస్తూ ప్రభా గొప్ప కార్యం చేసే తండ్రి నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతలు స్తోత్రాలు నాయన నీ కృప వ వల్ల ప్రభా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభ ఈ యొక్క సమయంలో మాకు ఇచ్చేందుకు వందనాలు ప్రభా ఈ దినం అంతా నీ కృపలములు భద్రపరిచేందుకు వందనాలు పరిశుద్ధుడా నీకేస్తూ తీ స్తోత్రాలను ఆయన ప్రభా కిందరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని బలపరిచండేసి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకోండి బంధకాల్లో ఉన్న బిడలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా ప్రభా ఈ ఈ పర్లోక యాత్రల్లో ప్రభా ప్రతి ఒక్కరు కూడా వెనుక పడకుండా అందరికి ముందుకు సాగే కృప దయచేయండి ప్రతి ఒక్కరు బలపరచండి వాక్యం వినే వాళ్ళలో కూడా ప్రభా రేసయా యూట్యూబ్ లో పెడుతుండగా ప్రభా మీరు ప్రతి ఒక్కరును కూడా బలపరిచి మీరు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచుకోమని తండ్రి ఒక్కొక్కరు ఎడల ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరిచిమని ప్రభా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా త్వరగా జాయిన్ అటకు నీ కృప దయచేయమని సమస్తము ప్రభా సమస్త ఘనత నీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా సమస్త ఘనత మహిమా శుతి ప్రభావాలు అర్పించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడు మన మధ్య పాట పాడుతుంది ప్రాక్షిగా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్య జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము దూషింపబడుచున్నదా నీ క్రియల అవమానం కలుగుచున్నదా నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందునా యహోవానుగనపరిచాడు యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందునా యహోవానుగనపరిచాడు పోతి పరు భార్య యొక్క కామక్రోధ శ్రేష్టలకు పోతి లొంగ తప్పించుకున్నాడు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 చెరలనున్న యూ దాసి సిరి ఆదేశము నందునా యోహోవాను గణపరిచినది చెరల నున్న యూదదాసి సిరి ఆదేశము నందునా గణపరిచినది కుష్ట రోగి నయమాను సొమ్రోనుకు వెళ్ళమ కుష్టరోగి నయమాను వెళ్ళమంది ఎల్లిషా ప్రవక్త యొక్కకు తన సాక్ష్యము నిలుపుకున్నది తన సాక్ష్యము నిలుపుకున్నది క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్షము నిలుపుకుంటావా దైవ జనుడు దాని ఏలు బబులోను దేశమందునా యోహోవాను గణపరచాడు దైవ జనుడు బబులోను దేశమందునా యోహోవాను గణపరచాడు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం మొక్కనన్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకు ీసు సాక్షిగా నీవు ఉంటావా నీ దుస్సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో క్రీసు మధుర అన్యజనుల మధ్యలో క్రీసు మధుర నామము నీ వలన దుషింపబడుచున్నదా నీ క్రియల వల కలుగుచున్నదా నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీ దుసాక్షము నిలుపుకుంటావా ప్రేజ్లాడు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్లాడు సిస్టర్ థ్యాంక్ యూ మన మధ్యన సార్ మనకు వాక్యం అందిస్తారు ప్రైజ్లాడు ప్రేజ్లాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వయసునబడుతుందా బ్రదర్ ప్రార్థన చేసుకున్నాం తండ్రి ప్రభా నీకే వంద నాలు రాజా అబ్రామీ సఖియా కబుల నీకే వంద ననాలు రాజా తండ్రి నీకే వందనాలు రాజా ప్రభా నీ వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి ప్రభా నీకే వంద నాలు నీ వాక్యం ద్వారా నా ప్రభా నీ నామం మహిమ పడాల తండ్రి ప్రభానికే వందనాల రోజా నీ వాక్యం చేత మాట్లాడి మా అందరినీ బలపరిచి స్థిరపరిచి ప్రభానికే వందనాల రోజా నీ సాక్షులుగా మేము ఉండిటకు సహాయం చేయమని ఏసునాం నడుచున్నాను తండ్రి అమ్మే ఎబ్రిలకు రాసిన గ్రంథము పన్నెండో అధ్యాయము రెండో వచనం పన్నెండో అధ్యాయము రెండో వచనంలో ఏముందంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడున్నాయి అయినా ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి తెలువను దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆశీరుడై ఉన్నాడు ఇక్కడ హెబ్రి సంఘానికి పౌలు భక్తుడు లేఖ రాస్తుడు ఏం రాస్తుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల అంటే మనము కూడా అంటే ఇక్కడ ఏం సూచిస్తుందంటే ప్రతి ఒక్కరికి ప్రతి విధమైన భారములు ఉంటాయి అనమాట ప్రతి విధమైన భారం ఉంటుంది కొందమ కొందరు ఆ భారాన్ని వివరించలేకపోతారు కొందరు ఆ భారాన్ని హృదయంలో పెట్టుకొని దేవునికి మూలుగులతోటి మొరపెడతాడు అయితే ఇక్కడ పౌలు భక్తుడు అదే అదే మాట అదే లేఖాయం పౌలు భక్తుడు రాస్తున్నానమాట మనము కూడా ప్రతి భారంను సులువుగా చిక్కుబెట్టి పాపమును విడిచిపెట్టి అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఎంత భారం వస్తుంది ఎంత కష్టం వచ్చేస్తుంది ఖచ్చితంగా పాపం చేయాలా అని ఆ యొక్క ప్రేరేపణ వస్తుంది మనం దేవుళ్ళ లేకపోతే దేవుళ్ళ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రతి పాపన్ని రోగాన్ని వేదనను బాధను జయించగలుగుతాం అయితే ఇక్కడు అట్లాంటి భారం ఉన్నా కూడా ఆ యొక్క ఏం చేస్తుందంట మనల్ని కొన్నిసార్లు విశ్వాసం నుంచి తొలగి తొలగింపజేస్తుందంట అయితే అదే పౌరు భక్తుడు ఏం చెప్తున్నంటే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయి కర్తయ్యు దానిని కొనసాగించేవాడైనా ఆ దేవ్ ఆ ఏసు ప్రభు వైపు మనము చూ చూచిచు ఆ యొక్క భారం ఆ యొక్క భారం అంటే మన జీవితంలో అది ఒక పందం అనుకోవాల అది ఒక పందం ఆ పందముని మనం ఏం ఓపికతో దాన్ని దాన్ని ముందలు పెట్టుకొని దాంతో యుద్ధం చేసి మనము ఓపికతో పరిగెత్తాల అని ఇక్కడ పౌలు భక్తుడు ఎవ్రీ సంఘానికి రాస్తుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిల్వ సహించి దేవుని సింహాసనం దేవుని సింహాసనం యొక్క మన ఆయన వైపు ఉండాల ఆయన వైపు ఆ యొక్క పందెమును ఆ యొక్క భార్యాన్ని మనం ఓపికతో సహించుకుంటూ ఉంటే దేవుడు మనకు విజాన్నిస్తుడు ప్రతిరోజు మనకు ఒక ప్రతిరోజు మనకొక పందెం ఉన్నది ప్రతిరోజు మనకు భారం ఉంటుంది ఏదోక ఒక మనకు భారము తప్పది అది వచ్చి అది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటుడు మనం ఆయన సిలవ వైపు మనం కళ్ళెత్తి చూసి ఆయన కొరకు మనము కనిపెట్టి చూస్తే మనం ఏం చే ఏమవుతామంట సహి శిలువను సహించి దేవుని సింహాసనము కుడిపార్శ్వంలా మనం ఆశుడై ఉంటామంట ఇక్కడ పౌ పౌలు భక్తుడు అదే చెప్తుండవు మనం కూడా ఏం చేయాలా అట్లాంటి పందంలో మనం ఓపికతోటి పరిగెత్తాలా ఓపికతోటి విశ్వాసంతో పరిగెత్తాల విశ్వాసం అంటే మనము నిత్యము ప్రార్థన చేస్తూ అప్పుడు ఏసు ప్రభు గెస్తమన్న తోటలో కూడా తనకు వచ్చిన పంద్యం గురించి తనకొచ్చిన బాధ భారము బాధ నిమిత్తము ప్రార్థన చేసినుమ్మారు ప్రా ఎన్నోసార్లు దేవుడు ప్రార్థన చేసిన ప్రార్థన ద్వారానే విశ్వాసం ద్వారానే మనకు కూడా అదేవిధంగా దేవుడు నేర్పిస్తున్నాను కాబట్టి ఆ యొక్క మనము ఓపికతో పరిగెత్తితే దేవుడు మనకు విజయం ఇస్తాడనమాట అందులోనే ఐదో వచనంలో ఏమంటుండంటే మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను ధృవీకరించకుము ఆయన గద్దించును గద్దించినప్పుడు విసుకోకు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంట మనల్ని శిక్షిస్తాడంట అంటే మనకు శిక్ష రావాలని శిక్షించాడు ఆ శిక్ష ద్వారా మనము సరిగా కావాల మన మనల్ని మనం సరి చేసుకొని మనం ఆ శిక్షను ఎదుర్కోవాలా అయితే ఇక్కడ అంటుండు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము దేవుడు పెట్టే శిక్షను తృమి ఆయన నేను గద్దించను ఆయన గద్దింపుకు ఇసుకము ఏసు కొన్నిసార్లు వాక్యం ద్వారా గద్దిస్తారు ఇతరుల ద్వారా మనకు అంటే మనల్ని సరి కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క శిక్షను మనం తృణీకరించకుండా దేవుని వైపు మనం చూసుకుంటూ వస్తే మనకు విజయం దేవుడు ఇస్తుంట అందులోనే ఇంకో పద్నాలుగో వచనంలో ఏమంటుండంటే దేవుడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభుని చూడడు ఇంకేమంటుండు అందరితోటి మనము సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండాల ఇది మనకు కొన్నిసార్లు సాధ్యం కాదు అందర్తోని సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండట సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ పౌరు భక్తుడు ఏమంటుడు ప్రయత్నించమంటుడు ప్రయత్నిస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పరిశు మనం పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడలేమంట కాబట్టి మనం ఏం చేయాలా ఆ యొక్క ఆ పరిశుద్ధత కొరకు దేవుని దగ్గర కనిపెట్టి ఉంటే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదం మనము చూడగలుగుతాం అందులో ఇంకో ఇరవై ఎనిమిదిలో ఏం చెప్తున్నాడంటే అందువలన మనము నిశ్చలమై నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము ఆ కృప కలిగి వినయ వినయ భక్ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాము ఇక్కడ ఏమంటున్నాడు మనము నిశ్చలమైన మనసు కలిగి దైవ దేవుని యొక్క కృప కలిగి మనము ఉండాలా దేవుని యొక్క కృప కలిగి ఉండాలంటే ఆయనలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలా ఆయనలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలా ఆయన ఆయన శిక్షకు మనము లోబడాలా ప్లస్ ఆ ఆయన ఆ భారం మనకు వచ్చిన భారం ఆ పందాన్ని మనము జయించటానికి దయ దేవుని యొక్క కృప కలిగి మనము ఉండాల కృప కలిగి వినయంతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఇవన్నీ మనకు కలిగి ఉంటేనే మనం ఏం చేస్తామంట దేవునికి ప్రీతికరమైన సేవ చేసి అనేక ఆత్మలను మనము దేవుని వైపు త్రిప్పగలము దేవుడు అటువంటి అభిషేకము మనకు ఇస్తాడట కాబట్టి మనం అలాంటి అభిషేకం పొందుకొని దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి మనము ప్రయత్నం చేయాలా అని ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్నాడు అందులోని కీర్తన కీర్తనల గ్రంథము కీర్తనలు యాభై ఎనిమిదిల మూడు మూడో వచనం ఇక్కడ ఏమంటున్నా తల్లి కడుపు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనలో విపరీత బుద్ధి కలిగి పుట్టిన తోడని అబద్ధము లాడుచు తప్పిపోదురు ఇక్కడ ఏమంటుండో తల్లి కడపున పుట్టిన మొదలుకొని అంటే ఇక్కడ మనం మనం ఎట్లుంటామంటాం ముందటి నుంచే దేవుని చెడుతనం చేసి దేవుని యొక్క మహిమను కోలిపోయినాం మనం ఆది నుంచి చూస్తే దేవుడు అక్కడ మాట్లాడిండు దేవుడు తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులో విపరీత బుద్ధి కలిగి ందురు అయితే అట్లాంటి బుద్ధులు కొందరికి తల్లి గర్భం నుంచే వచ్చింది కాబట్టి పుట్టిన తోడని అబద్ధం కొంతమంది అట్లా అబద్ధం ఆడి దేవుని తోటి దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క ఆశీర్వాదంకు తప్పిపోతున్నాం కాబట్టి అట్లా కాకుండా మనం చూసుకోనికి ప్రయత్నించాలి ఇంకా అందులోనే కీర్తన గ్రంథంలో ఫిఫ్టీ వన్ల ఒకటి రెండు మూడు ఫిఫ్టీ వన్ల ఒకటి రెండు మూడు అధిపతులార మీరు నీతిని అనుసరించి మాట్లాడదురని నిజమా నరులారా మీరు న్యాయం బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ నీతి బలత్కారము చెల్లించుచున్నారు అయితే ఇక మూడో వచనం తల్లి కల్పన పుట్టినది మొదలుకొని ఫిఫ్టీ మా ఫిఫ్ ఫిఫ్టీ వన్ లా 1-2-3, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించము నీ వాచల్లత బాహుల్యము చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచున్నది ఇందాక మనం కీర్తన యాభై ఎనిమిదిలో చూసినాం కాబట్టి అబద్ధములాడుచు మనం తప్పిపోయినాం కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు నీ కృప చెప్పున నన్ను కరుణించము మనం ఏమి చేసినా కూడా మనం దేవుని వైపు తిరిగి మనం దేవుణ్ణి గోజాడితే దేవుడు ఏం చేస్తుడు మనల్ని కరుణిస్తాడు ఇక దావి కరుణ అలానే ప్రాధ్యం దేవాన్ని కృప చెప్పున నన్ను కరుణింపము నీ వాచ బాహులం చెప్పిన నా అతిక్రమం నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగుము నా పాపం పో నాట్లు నన్ను పవిత్ర పరిచము నా అతిక్రమం నాకు తెలిసే ఎన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది అయితే ఇంకా నాలుగద నీవు కేవలము నీకు కేవలము నేను విరోధముగా పాపము చేస్తున్నాను నీ దృష్టి ఎతట నేను చెడుతనము చేస్తున్నాను కావున ఆజ్ని ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడుగా ఉందం అయితే మనం ఏం చేస్తున్నామంట మనము కేవలము దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని మహిమకు కొని దేవుని యొక్క మహిమ పొందుకోకుండా మనకేమి పాపం అనేది అడ్డుపడుతుంది కాబట్టి మనం దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఏమంటుడు కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడదు ఆ దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడంటే మనం ఆయన దగ్గర మొరపెడితే ఆయనతో మన పాపాలను ఒప్పుకొని మనల్ని క్షమించాలని చెప్పి మనం మనం మనుషులము మన మనుషులము కంపల్సరీ మనము ఇటో కొడికో ఎడమకో కొన్నిసార్లు మనం తిరుగుతాం కాబట్టి ఇక్కడ ఏమంటుండో మన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏమిటో ఆజ్ఞ చెప్పున మనల్ని నీతిమంతుడుగా చేస్తాడు మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన దీవన్ల ఆశీర్వాద చేత మనల్ని నింపుతాడంట కాబట్టి మనం అలాంటి యొక్క కృప కలిగి మనం దేవుని కృప కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలా ఇది రెండవ దిన వృత్తాంతము రెండో దిన వృత్తాంతం పదహారుల పదహారుల తొమ్మిది తన ఎడల యథార్థ హృదయం గల బలపరచుటక యహోవా అను దృష్టి లోకమందంతటా సంచారము చేయించినది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్ర అయితే ఇక్కడ ఏమంటున్నాడు తన భయ యథార్థ హృదయం గలవారిని అయితే మన ఎడల దేవుని మనం యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని బలపరచుటకు లోకమందంతట లో మనల్ని బలపరచుటకై యహోవ కనుదృష్టి లోకమందంతట సంచారము చేయించినది కాబట్టి మనం యథార్థ హృదయం కలిగి ఉండాల ప్రతి విషయంలో మన యథార్థత యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట మనల్ని బలపరచడంట ప్రతి దాంట్లో నుంచి మనల్ని విడిపిస్తాడంట అయితే ఇక్కడ సామెత గ్రంథంలో ఇరవై రెండు ఇరవై రెండులో పదకొండు పదకొండులో హృదయ శుద్ధిని ప్రేమించు దయగా మాటలు పలుకువా పలుకువానికి రాజు సన్నిహితుడు ఏమంటుడు హృదయ శుద్ధిని ప్రేమించు దయగ దయగల మాటలు మనకి ఎప్పుడు వస్తాయంటే మనం హృదయము శుద్ధి ఉన్నప్పుడే దయగల మాటలు వస్తాయి ఆ దయగల మాటలు మనం మాట్లాడితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడంట కాబట్టి మనం హృదయం శుద్ధి పెట్టుకొని ప్రేమించు ఇతరులను ప్రేమించు మనం దయగల మాటలు పలికితే దేవుడు మనకు దగ్గరై ఉండి ప్రతి ప్రార్థనకు మనకు జవాబిస్తాడంట అందునే ఇంకా ట్వంటీ ఫోర్లు ఏమంటుండట్లే కోపశత్తునితో సాసం చేయకుము క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకుము ఇక్కడ దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు కోపశత్తునితో చేయకు క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకుము ఇ సామెత గ్రంథాలు సల్మున్ చెప్తాడు వాట్లో కోపము ఉన్న వాళ్ళతోటి మనము సాహసం చేసుకుంటే కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధులు మనకు వచ్చేసేది మా ఫ్యామిలీలో కొంచెము లాస్ట్ మంత్ అంతా ఇట్లానే జరిగింది చాలా అంటే చాలా కష్టాలు మా కుటుంబంలో ఆ యొక్క బాధను ఎట్లా బయటకు అని చాలా బెంగుతోటి దిగులతోటి ఉంటే మీ కానీ అవన్నీ ఈ దీని వల్లనే వచ్చింది కోప చిత్తునితో సావాసం చేయకము క్రోధం గల పరిచయం కలిగి ఉండకుము అయితే మా కుటుంబంలో పిల్లలు అట్లా అటువంటి సావాసం ద్వారా వాళ్ళు జీవితాన్ని కొ చాలా కష్టం పాలైండు కష్టం పాలైనా కూడా దేవుడు ఏం చేసిడు వాళ్ళకో విడిపించిడు నీవు వాని మార్గంలో అనుసరించి నీ ప్రాణంలో ఉరి తెచ్చుకుందివేమో అయితే ఇక్కడ దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తుండో నీవు వాని అట్లాంటి వాళ్ళ మార్గంలో మనం పోతే మనము మనకు మంచి రాదు అయితే మా కుటుంబంలో ఇట్లాంటివి జరిగింది పోయిన పోయిన నెలంతా ఇట్లనే జరిగింది పోయిన సార్ నేను వాక్యం కూడా చెప్పలేకపోయినాను కాబట్టి ఇట్లా ఇది ఇట్లాంటి వ్యక్తులతోటి మనం సావాసము చేయద్దు మనము చేయద్దు మన పిల్లలకు కూడా చేయొద్దు మన పిల్లలకు కూడా నేర్పించాల మన పిల్లలు కూడా నేర్పించి దేవుని మార్గంలో నడిపిస్తే దేవుడు ఇటువంటి ఆపదల నుంచి మనల్ని కాపాడతాడు అలానే కీర్తన గ్రంథము 141 వన్ ఫార్టీ వన్ లా వన్ లా ఫోర్ పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపండకుండాన్నట్టు నా మనసు దుష్కార్యకు తిరగనియకము వారి రుచిగల పదార్థములను నేను తినక ఎందు ఇవన్నీ దేవుడు మనకు హెచ్చరిస్తుండవు పాపం చేయు వారితోటి కూడా మనము సావసం చేయకూడదు సావాసం చేయకూడదంటే వారితోటి మనము శుద్ధ హృదయం కలిగి మనము విశ్వాసంలో భక్తితో దేవుని అనుసరించి దేవుని ఆత్మ పొందుకొని వారితో సావాసం చేసే అట్లాంటి వ్యక్తులను మనము దేవుని మార్గంలో నడిపించగలుగుతాం ఆయన కూడా దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిస్తుండడు పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములకు చూడబడుకుంటట్టు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము వారు అయితే మన మనసు కుడిగాని ఎడమ కానీ తిరగకుండా అట్లాంటి వ్యక్తులతోటి మనము జాగ్రత్త పడాలా లోకము దేవుని రాకడం సమీపం ఉంది కాబట్టి లోకంలో ఏ బిడను కదిపినా కూడా సమస్యలతోనే పోరాడుచున్నారు కాబట్టి ఇట్లాంటి సమస్యలతో వారు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనము భారం వేసుకొని ప్రార్థన చేసి వాళ్ళని అలాంటి దీంట్లో నుంచి బయటికి లాగాల పోయిన పోయిన నెలంతా మేము అదే పని చేసినాం పోయిన నెలంతా మేము అదే పని చేసినాం ఇంక ఈ గ్రూపులు చాలా మంది మా కుటుంబం గురించి ప్రార్థన చేసినారు కాబట్టి దేవుని పేరట వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మా కుటుంబము ఎంత బాధలో ఉండంటే ఎంత వేదనలో ఉండంటే లోకమే ఏ రీతిగా ఉన్నదంటే నువ్వు మంచిగా ఉంటే చూసి ఏడుస్తారు నువ్వు ఏడుస్తే నేను చూసి నవ్వుతారు ప్రపంచము ఆ రీతిగా ఉన్నది కాబట్టి అటువంటి యొక్క దీంట్లో నుంచి మనం బయటికి రావాలంటే దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలా దేవుని వాక్యానుసారంగా మనం నడవాల దేవుని విశ్వాసంలో మనం ఎదగాల ప్రపంచం అట్లా ఉన్నా కూడా దేవుడు మాత్రం ఏమంటాడు ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను ఎడబాయని ఇదిగో నేను నారెక్కల కింద నేను అంటాను ఈ లోకం మనల్ని ఆ చూసినా కూడా దేవుడు మాత్రం మనల్ని ఆ చూడడు ఇక్కడ ఏమంటుడు పాపము చేయి వారితో కూడా అట్లాంటి వాళ్ళతో కూడా మనము అట్లా ఉన్నా కూడా దేవుడు ఏం చేసిండు మనల్ని త్రోసి వేయలే మనల్ని త్రోసి కాబట్టి తన రెక్కల కింద భద్రపరిచి దేవుడు ప్రతి దాంట్లో నుంచి మనల్ని మమ్మల్ని అయితే ప్రతి దాంట్లో నుంచి విడిపించిండు దేవుడు ఎంత ప్రార్థన చేసినామంటే లోకమంతా అన్నది ఆ సమస్యల నుంచి మీరు బయటికి రారు ఆ సమస్యలకు మీకు జవాబే లేదు అన్నారు అట్లాంటి జాగాల దేవుడు సాక్షిగా నిలబె నిలబెట్టింటు ఇందాక సిస్టర్ పాట పాడను క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా అని అట్లా ఎందరో బిడ్డలు అట్లా నశించిపోతున్నారు ఎందరో బిడ్డలు విశ్వాసులు కూడా అట్లా పడిపోతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి మనం భారం ప్రార్థన చేస్తే దేవుడు విడుదల అయితే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము దేవునికి సాధ్యము దేవుడు ఆ మార్గం మనకు నేర్పించిండు కాబట్టి ఆ మార్గం ద్వారా మనం ప్రార్థన చేసినాము ప్రార్థన చేసినాం కాబట్టి దేవుడు దాంట్లో నుంచి విడుదల కాబట్టి దేవుని యొక్క విడుదల మనం పొందుకోవాలంటే ఆయనను పట్టుకోవాల దావి ఎట్లా కొండల తట్టు నేను కలెత్తి చూస్తున్నాను అని దే దావి మహారాజ్ మన మొర ఉండాల ఆకాశమందు కొండల తట్టు కళ్ళెట్టి దావి దిట్లం దేవుని దగ్గర దేవుని దగ్గర మొరపెట్టి దేవుని ఆశీర్వాదం పొందుకోవడం మనం కూడా ఎట్టి పరిస్థితిలో కానీ నిరాశ పడకుండా ఈ కార్యము కాదేమో అని దిగులు పడకుండా మనం దేవు దేవుని వైపు చూస్తే దేవుడు మనకు జవాబిస్తాడు ఆ దావేద్ మహారాజ్కి జవాబు ఇవ్వలేదా దావేద్ మహారాజ్ ఎన్నో కష్టాలు ఎన్నో బాధల నుంచి దేవుడు విడిపించిండు మనల్ని విడిపించలేడా మనల్ని విడిపించండికి ఆయన సమర్థవంతుడు కాబట్టి ఆయనని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి కంపల్సరీ దేవుడు మనకు ప్రతి దాంట్లో మనకు విజయం ఇస్తాడు అలానే కీర్తన గ్రంథంలో వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ లా లెవెన్ ఏమంటు భయభక్తులు గల వారి తనకు కృప కొరకు కనిపెట్టువారి అందు యహోవో ఆనందించువాడై ఉన్నాడు ఏమంటుడు మనం ఆయనేందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కృప కొరకు మనం కనిపెట్టినాం కాబట్టి ఈరోజు మనం సజీవు లెక్కలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఊరిలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఎట్లున్నాము అయన కృప కొరకు మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం ఈరోజు ఆనందమయమైన జీవితం మనం జీవిస్తున్నాం ఇంకా ముందు కూడా దేవుడు మనకందరికీ అట్లా అదే విధంగా దేవుని యొక్క కృప మన మీద ఉంటది కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మనము హృదయము చెదిరిపోనియద్దు చెదిరిపోయిన చెదిరిపోయిన హృదయానికి దేవుడు ఆశీనుడై ఉన్నాడు మనం ఎప్పుడు అనుకోద్దు దేవుడు మనకు లేడు అని అనుకోవద్దు మనం ఇంత ప్రార్థన చేసినా మనకు జవాబు రాదు అని అనుకోవద్దు దేవుని దేవుడు నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాబట్టి మన ప్రార్థనకు కంపల్సరీ జవాబు వస్తుంది వస్తుంది అనే నమ్మకము విశ్వాసం మనం పెట్టి ఆయన తట్టు మనం చూస్తే దేవుడు మనకు జవాబిస్తాడు మనము ఆశ కలిగి ఆయన గురించి ఆశ కలిగి ఆయన మీద ఆనుకొని ఉన్నాం కాబట్టి ఆయన జవాబు మనకి ఇస్తాడు ఆశ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కంపల్సరీ ఇస్తాడు అయితే దేవుని మీద మనం ఆనుకొని కాబట్టి దేవుడు కంపల్సరీ మనకు జవాబు ఇస్తాడు ఇక ఏమంటు నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాదంటున్నాం అంటుడు దేవుడు ఆయన సన్నిధానంలో మనం మొరపెడుతున్నాం ఆయన సన్నిధ మన ఆయన సన్నిధంలో ప్రతిదీ మనం అడుగుతున్నాం దేవా ఈ మాయమైన లోకంలో తండ్రి ఇట్లాంటి లోకంలో ప్రభావం ఏమో కుడి కానీ ఎడమ కానీ తిరగకుండా మమ్మల్ని రక్షించు ప్రభావం మమ్మల్ని కాపాడు ప్రభావం మమ్మల్ని ఆదరించు ప్రభా ఓదార్చు ప్రభా అంటే దేవుడు కంపల్సరీ ఆయన కృప మన మీద పెడతాడు దేవుడు కృపగలిగిన దేవుడు వాచలత కలిగిన దేవుడు దేవుడు నీతిమంతులకు ఆశరుడై దేవుడు కాబట్టి అయన చేసిన కార్యము ఆయన మనం ఎన్ని వివరించినా కూడా తక్కువే ప్రతిరోజు ప్రతిరోజు ఆయన మనకు హసనుడై ఉన్నాడు ప్రతిరోజు దేవుడు మన కోరికను నెరవేరుస్తున్నాడు ప్రతిరోజు మనం అడిగింది దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకా మత్తైసు వార్త మత్తైసు వార్త ఐదో మత్తేసు వత ఐదో వచనము మత్త ఐదో అధ్యాయము ఒకటి రెండు మూడు ఆయన ఆయన ఆ జన సమూహములు చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెచ్చి లాగు బోధింపసాగాను ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు పర్లోక వారిది అయితే ఆయన జన సమూహాలను చూచి కొండకి కూర్చొని ఉండగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరికి వచ్చింది అయితే ఆయన కొండకి జనాలకు బోధిస్తుంటే శిష్యులకు ఒకటి కలిగింది ఏం కలిగింది ఆ ఏసు మా శిష్యులలో ఎవరు గొప్పవారు ఎవరు గొప్పవారని అడగనికి అయితే అప్పుడు ఇక్కడ ఏమంటుడు అప్పుడు ఆయన నోరు బోధించను ఆత్మవిషమై దీనులైన వారు దీనులైన వారు ధన్యులు పర్లోక రాజ్యము వారిదే ఎవరు గొప్పవారు ఆత్మవిషయంలో మనం దీనులై ఉండాలా దీనులై ఉండనే పర్లోక రాజ్యము మనది ఇక్కడ దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు మనము దుఃఖపడుతున్నాం కాబట్టి మనం ఓదార్చబడతాం దేవు దేవుని కృప చెప్పున మనం ఓదార్చబడదాం దేవుని యొక్క ఆశీర్వాదం చెప్పిన మనము ఓదార్చబడతాం ఎప్పుడు మనకు దుఃఖం ఉందని మనం బాధపడద్దు ఇక్కడ దేవుడు ఏమంటాడు లోకము మనకు దుఃఖపడుచుంటే సంతోషిస్తారు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే దుఃఖపడు వారు ధన్యులు మనము ధన్యులమంట ఎప్పుడు దుఃఖం కూడా మనం ధన్యులం మనం మనం ఓదార్చబడతామంట ఎప్పుడు ఓదార్చబడతాం మనం దుఃఖం కలిగినప్పుడంతా ఏం చేస్తాము ఇంత ఇరిమేల కూడా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు అయితే మనకి ఎప్పుడు దుఃఖపడినప్పుడు మనం ఆయన తట్టు కళ్ళెత్తి చూసి ఆయనకు మొరపెడుతున్నాం కాబట్టి దేవుడు మనం ధన్యులం కాబట్టి మనం ధన్యులం కాబట్టి తప్పకుండా మన దుఃఖానికి ఒక రోజు జవాబు వస్తుంది కాబట్టి జవాబు వస్తేది కాబట్టి మనం చింతపడద్దు చింత యావత్తు నా మీదేయమని చెప్తున్నాడు కాబట్టి దీని ఎందుకు ఇంతగానో ఈ బాధల విషయం చెప్తున్నానంటే మేము లెక్కలేని బాధలు మేము అనుభవించినాం ఒక నెల రోజుల కానీ దేవుడు ఆ బాధల నుంచి విడిపించుండు కాబట్టి నాకు ఎందుకో చెప్పాలని ప్రేరేపణ వస్తుంది కాబట్టి వాక్యం చెప్తుంది కాబట్టి మనం దుఃఖం కలుగుతుందని మనం ఎప్పుడు బాధపడొద్దు మనం ధన్యులం అని దేవుడు అంటుండడు ధన్యులం కాబట్టి మనం ఆయందరూ మొర పెడుతున్నాం కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబిస్తున్నాడు కాబట్టి మనము బాధపడవలసిన అవసరము లేదు కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబిస్తాడు అలానే మత్తైసు వార్త మత్తైసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకటి రెండు మూడు ఆ కాలమున శిష్యులు ఏసునొద్దకు వచ్చి పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డని తన యుద్ధకు పిలిచి వారి మధ్య నిలువ పెట్టి మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ఇందాక చెప్పిన కదా శిష్యులు ఏసు ప్రభు దగ్గర దేవుని దగ్గర ఏసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట ఎవరి గొప్పవాడు అని అయితే మనము మనం గొప్పవారి ఎట్లా అవుతామంటే చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం మనలో ఉండాలి అలాంటి మనస్తత్వం మనం మనలో ఉంటే దేవుని రాజ్యం వాళ్ళదే అంటున్నాం మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నీ నీతో నిశ్చయంగా చెప్తున్నాను అయితే మనము బిడ్డలాంటి వాళ్ళం చిన్న బిడ్డల మనం ఉండాలా చిన్న బిడ్డల్లో ఎలాంటి కల్మషం ఉండది ఎలాంటి కోప పగ ద్వేషము ఏమి ఉండదు కాబట్టి మనము చిన్నపిల్లలు ఒక దెబ్బ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు మన దగ్గరికి వస్తారు మనలో అలాంటి గుణాలు రావాలా అలాంటి గుణాలు రావాలంటే చాలా కష్టము దేవుని దగ్గర చాలా గోజాడాలా దేవుని పోలికలో మనం మార్చబడాలా దేవుని పోలికలో మనం మార్చబడితేనే చిన్న బిడ్డల యొక్క స్వభావం మనలో కలిగి ఉంటాం కాబట్టి ఇక్కడ ఏమంటు మనం మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే పరలోకంలో ప్రవేశిస్తామంట అయితే అన్లనే యాకోబుల యాకోబు మూడో అధ్యాయము యాకోబ మూడో అధ్యాయము పదిహేను పదిహేనో వచ్చుండంటే ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాదు భూలోక సంబంధమైనది ప్రకృతి సంబంధమైనయు దయగల దయ్యము దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది ఏనైనాగా మరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరితో ప్రతి నీచ కార్యము ఉండును ఇక్కడ ఏముంది ఈ జ్ఞానము ఈ జ్ఞానం పై నుంచి దిగి కాదు అయితే ఈ మరము వివాదము ఇవన్నీ పై నుంచి రాలే మనకు ఈ భూలో ఒక సంబంధమైనది వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ ఉంటది అయితే మనం ఏమో అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొత్తం మొత్త పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరంతో మంచి ఫలంతో నిండుకొని అయితే ఇంకా ఇక్కడ ఏమంటు అయితే ఈ పై నుంచి వచ్చిన జ్ఞానం ఎట్లుంటుందంట జ్ఞానముతోటి ఉంటది జ్ఞానంతో ఉంటదంటే ఆ రోజు సాలమోన్ కూడా ఏమి అడగలే సాలమోన్ నాకు అది కావాలా ఇది కావాలా బంగారం కావాలా ఇల్లు కావాలా ఏమి అడగలే ఆయన ఏమి దేవుని యొక్క జ్ఞానం అడిగిండు దేవుని యొక్క జ్ఞానము ఆయన అడిగిండు కాబట్టి దేవుడు అది ఆయనకు అనుగ్రహించిండు కాబట్టి అయితే ఆ యొక్క జ్ఞానము ఎట్లుంటద పవిత్రంగా ఉంటుంది తర్వాత సమాధాక సమాధానకరంగా ఉంటుంది మృదువైనదిగా ఉంటది సులభముగా ఉంటది అయితే ఈ పై నుంచి వచ్చే జ్ఞానము సులభను అడిగింది కాబట్టి అట్లా పైనుంచి వచ్చే జ్ఞానం కొరకు మనము దేవుని కనిపెట్టి దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు కాబట్టి మనము మనమే సాక్షిగా ఉండకుండా ఇతరులను కూడా మనకు సాక్షిగా నిలబెట్టాలా ఇతరుల జీవితాల కూడా దేవుడు కార్యం చేసి వాళ్ళను కూడా సాక్షిగా నిలబడితే ఈ భూలోకంలో ప్రతి బిడ్డ దేవుని బిడ్డగా మారతాడు పాపం నుంచి విడుదల పొందుతాడు బంధకం నుంచి విడుదల పొందుతాడు విడుదల పొంది దేవుని ఆశీర్వాదం పొందుకొని నిత్య జీవునికి వారసుడు ఒకటకు కాబట్టి ఆ ఘనత మహిమ మనకు ప్రతి బిడ్డకు మనము వచ్చేలా మనం ప్రార్థించేయాల దేవుడు ఇచ్చిన వాక్యం దీవించడం కాకు అమీన్ ప్రేజ స్థూతం తండ్రి ఇస్తూ ప్రభానికి వంద నాలు రోజ ప్రభా ఇంతసేపు నీ వాక్యం చేత మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరి నీ దీవన్ల ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సహాయం చేసినందుకు ప్రభానికి వేల వేలాది స్తోత్రములు తండ్రి ఇక ముందు కూడా మేము ఇలానే జీవించటకు నీ కృప అనుగ్రహించమని ఏసునామ నడుచున్నాను తండ్రి ఆ థ్యాంక్ యూ సీస్టర్ ప్రైజ్ లాడ్ మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ప్రార్థనా అంశం ఏమన్నా ఉంటే చెప్పండి ప్రార్థన చేద్దాం ఎవరన్నా చెప్పండి ఎవరన్నా ప్రార్థనాంశం ఉంటే చెప్పండి ప్రార్థన చేద్దాం ప్రార్థనా అంశాలు ఉంటే చెప్పండి లేకపోతే సాక్ష్యం ఉంటే కూడా చెప్పండి ఎవరన్నా సరే లేవా సాక్ష్యాలు ఏమన్నా లేవా సాక్ష్యాలు ప్రార్థనాంశాలు లేకపోతే ముగించుకుందాం ప్లీజ్ రిప్లై చేయండి లేకపోతే ముగించుకుందాం సరే ముగించుకుందాం స్వరాజ్ బ్రదర్ స్వరాజ్ బదర్ చెప్పండి సరే బ్లెస్సింగ్ ఇచ్చేయండి సాక్షులు ఏమన్నా ఉంటాయి సాక్షులు లేవంటారు కదా ఎవరు సప్ట్ చేస్తలేరు కదా బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ కావచ్చు ప్రార్థనాంశం ఏం లేదు కదా ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తే ఎవరు సప్ట్ చేస్తలేరు కదా సరే చెయ్యి ఇంకోటి బ్రదర్ ఇప్పుడు మెసేజ్ ఎవరైతే చెప్పాలనుకుంటారు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలా ఇంకే డిస్టర్బెన్స్ కావద్దు మనకు లిస్ట్ ప్రకారము మంది దేవుడు వాళ్ళకు భారం ఇవ్వాలి అందరికీ మనకు టైం ఎవరు ఏం లేకనే వెనక ముందు వెనక మీద ఇచ్చకం అవుతుంది మా డేట్ ఈ రోజు కాదని అట్లా అనుకోవద్దు ఎప్పుడు అందరూ ప్రిపేర్ అయి ఉండాలా ఇంకా ఏంటంటే డేట్ పెట్టిన ఎవరు కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ సపోర్ట్ చేయాలా దేవిని నామంలా దేవుని వాకింగ్ పంచుకోవాలా ఎట్టి పరిస్థితులైన సరే ఏంది రోజంతా మనం ఫోన్ చూస్తాం నెలంతా ఫోన్ చూస్తాం ఒక గంట సేపు మెసేజ్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది మనుషులు సరే కాబట్టి మెసేజ్ చెప్పడానికి సిద్ధపడాలి అందరూ పడన వేసి బ్లెస్సింగ్ ఇచ్చేసాయండి మీరు స్తోత్రం నాయన దేవాయసే మా ప్రభ నీ పాములకు వెళ్ళ స్తోత్రాలు దేవాసే మా ప్రభ దేవాసే మా ప్రభావ సన్నిధిలో వచ్చాం మా ప్రభ మరి ఒకసారి దేవాయసే ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి దేవా దేవాల సేవ విషయంలో ప్రతి ఒక్కరు భారంగా ఉండటం సాయం దయచండి దేవా దేవాయసే మా ప్రభ టైం ఉన్నప్పుడు వాళ్ళు దేవ వాక్యాలు చెప్పటకు సాయం దండి దేవా పరిశుద్ధాత్మను నడిపింపు వాళ్ళు దయచండి మా దేవా కలవరం పుట్టించండి మా ప్రతి ఒక్కరు దేవ వాళ్ళ బాధ్యత దేవాయస్సే మా ప్రభా వాళ్ళు కేవీపీఎం లో దేవ వాక్యాలు చెప్పడానికి సాయం దయచండి దేవా మీకు ఆత్మచైతను నడిపింపు చేయండి మా ప్రభావ ఎవరిదైతే ఉన్నారో దేవాయసాయ మా ప్రభా ఒకరోజు ముందుగానే సిద్ధపడి వచ్చటకు సాయం దయచండి దేవాయసే మా ప్రభావ మేము ఎన్ని కాని ఎన్ని గంటలు దేవాయసా మా ప్రభావ ఫోన్ లో అక్కడిక్కడ దేవాయసీ మా ప్రభా అక్కడిక్కడ ఉంటున్నాం మా ప్రభావ ప్రతి ఒక్కటి దుష్టకీల నుంచి విడుదల పొందాలా మీ యొక్క జ్ఞానం చేత నడిపించండి మా ప్రభ ప్రతి ఒక్క క్రియలు దేవా హేయం లైటకు సాయం దయచండి దేవాయసీ మా ప్రభా ప్రతి ఒక్క సాతాను క్రియలు లయమైపోవాలి మా దేవా జీవం గల దేవుడు మీ యొక్క క్రియలను మేము ఉంచుకోండి దేవాయసే మా మీ యొక్క గుణగణాల్లో దేవా మేము ఉండటం సాయం దయచండి దేవా ప్రతి ఒక్క ఐకిక ఆచారం దేవాయసే మా ప్రభ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి ఆశ్రయించండి దేవా వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి మా ప్రభ దేవాయసే మా ప్రభ ఎంతో మా ప్రభ ఎన్నో ఫ్యామిలీలో దేవాయసే మా ప్రభ కొట్టుమిట్టాడుతున్నారు మా దేవాని రక్షణ లేక దేవాయసే మా ప్రభాని యొక్క ప్రార్థన లేక దేవాయసే మా ప్రభ ప్రతి గద్దించండి మా ప్రభ మీరు ఉన్నారు మా ప్రభ దాంట్లో దేవాయసప్రభ మీ యొక్క గొప్ప దేవుడు ఉన్నాడు సజీవం దేవుడు ఉన్నారు వాళ్ళు తెలుసుకుంటూ సాయం దండి దేవా వారు దేవాయస్ ప్రతి దేవాని నామంలో దేవాయసం మా ప్రభ దేవా మీరే సాయం దాయచండి దేవాని ఒక శిష్యులుగా వారిని మేము అటువంటి భారం మాకు పెట్టారు మా ప్రభ దేవాస ప్రతి ఒక్కరు దేవాని సేవకులు దేవా వారి చెంత ఉండండి మా ప్రభ ప్రయాణంలో ప్రతి దాంట్లో మీరే సాయం దాయిచేయండి మా ప్రభ సాతానుడు ఎవరిని మింగుతున్నాను చూస్తున్నాడు మా ప్రభా వారి దేవాయసం మీద కంచ వేయండి మా కంచ వేయండి మా దేవ అటు ఇటు తిరుగుతూ మాతోటి వస్తున్నాడు మా ప్రభా ప్రతి దేవా మమ్మల్ని కాచి కాపుదలా ఉంచండి మా ప్రభా కే కంచ వేయండి మీ యొక్క సేవకుల ద్వారా ప్రతి ఒక్కరు దేవాన్ని సేవకులు అనిపించటకు సాయం దేవా ప్రతి ఒక్కరి ఉన్నది మా ప్రభా ప్రతి ఒక్కరు సేవ చేయటకు భారంగా దేవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు దేవేస్తే మా సమాధానంగా ఉండటకు సాయం దేవా హృదయుద్ధి గల వారి సమాధాన పరిస్థితులు మా ప్రభా సమాధాన చాలా మా ప్రభ ప్రతి ఒక్కరిని దేవాయస్య మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనాలు దేవాయసే మా ప్రభ ప్రతి ఒక్క ఫ్యామిలీని ముట్టండి మా ప్రభు తీర్చండి మా ప్రభావం ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దేవించి ఆశ్రించండి దేవాల సేవ ప్రతి ఒక్కరు దేవాయస్య మా ప్రభ భారంగా సాయం దండి దేవులు కుమరించండి మా ప్రభ దేవ మీలో అంటుకొని జీవించాలన్న సాయం దయచండి దేవసీఐ మా ప్రభా నిజమైన ద్రాక్ష మీరు మా ప్రభా మమ్మల్ని దేవాయసీమా ప్రతి నీరు కట్టి ఫలింపజేయండి మా ప్రభ నాటబడి దేవాయసీమా ప్రభావ అక్కడ కాల్వలో వండుటకు సాయం దయచండి దేవ ప్రతి ఒక్క మేము నిమరేసుకొని దేవా నూరంతలుగా అరవదంతలుగా దేవ ఫలించటకు సాయం దయచండి మంచి విత్తనంలో మంచి నీళ్ళు మేము వండుటకు సాయం దయచం దేవా మా యొక్క ఫలాలు మీరు చూడటకు సాయం ప్రతి ఒక్క ఫలం దేవా మా ప్రభావం ఏం దేవా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఫదం ఫలంగా ఉన్న ఉంచారు మా ప్రభావం ఆ ప్రథం ఫలం దేవా మేము ఉంచడానికి సాయం దిందేవా మీరే తోడైంటారని ఇక్కడ కూడొచ్చారు ప్రతి ఒక్క బిడ్డను పేరు పెడీ ఆసరిస్తారని త్వరగా రాబోతున్న నేస్ క్రీస్ పెట్ట పెట్టుకొని చున్నాం మన ప్రభైన నేస్ కృప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చారు ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేబిపిఎం లో ఉన్న ప్రతి ఒక్క సేవకునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనాను గాక ఆ ప్రైజ్ దీపా